కీర్తనము మూడు వందల యాభై తొమ్మిది పవనముగా వో జిహ్వాతుకవో వేమారును పాడి వేలకితనికే మారును పాడి హరినామములేపాడి అతని పట్టపురాణి ఇరవై మించిన ఎట్టి ఇందిరపాడి సరి సరినిరువంకలాను పాడి వరద కటి హస్తాలు వరుసతో పాడి ఆది పురుషు న పాడి అట్టే భూమి సతిపాడి పాడి నాభి పద్మము వాడి మోదపు బ్రహ్మాండాలు మోచే ఉదరము పాడి ఆదరా నగంబు కంఠ మంకెతో పాడి శ్రీ పాడి శిరసు తులసి పాడి తోడురము జలగి పాడి లావుల మకర కుండలాల పాడి ఆవటించి ఈతని సర్వాంగములుపాడి